్రహ్మా వరుణీంద్రుద్రమరు స్తున్వతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయ సాధ్యావస్థ తద్గతే నశియం షాంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందోమాయ గోవిందయ నమో శ్రుతిస్మృతిపురాణ नमामि भगवत्पाद, ओ. बागा आलय करुणाल भगवत्ंकर अर्थंजेसक प्रपंच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 ఉండడానికి ఇల్లు ఎట్లాగైతే ఉందో ఈ దేహం కూడా నేను ఉండడానికి ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంది కనుక ఆత్మనస్తు కామయ దేహం ప్రియం భవతి దేహ ప్రియం భవతి శరీరం కూడాను ప్రియంగా కనిపిస్తూ కాబట్టి అస్థి భాతి ప్రియం ఏవైతే ఉన్నాయో ఇదే సత్ చిత్ ఆనందం ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఇది సత్యం ఈ ఉండడం అనేటువంటిది ప్రకాశించడం అనేటువంటిది ఆనందం అది దేనికి సంబంధించింది మనకు అర్థం కావాలి ఇక తర్వాత నామ రూప ఇది నామం రూపం నేమ్ అండ్ ఫామ్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 నాకు ధనం వస్తే నేను ఆనందంగా ఉంటాను అని అభిప్రాయపడేటువంటి వాడు పేదవాడు ఈ అలాంటి భావన ఎవరికి ఉన్నా ధనం ఉన్నా కూడాను సుఖం లేని వాడి పేరు ధనికుడు అంతేంకేళ కనుక నహి లోకే కశ్వచిత్ విత్తలాభ నహి లోకే విత్తలాభ కశ్యచిత్ తృప్తికరో ద్రష్ట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 halarari ran a rathya charpat virachit kantaha a a చర్పట విరచ పుణ్యా పుణ్య వివర్జ రధ్యాచర్పట విరచ పుణ్యా పుణ్య వివర్జ యోగీ యోగ నియోజత ఆ యోగీ యోగ నియోజత యోగనీయోజితీ రమతే బాలోవదేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందో భజ మూడమతే భజ గోవిందోవిద రథ్యా చర్పట విరచిత కంద రథ్యా చర్పట విరచిత కంద పుణ్యా పుణ్య వివర్జిత పంథ యోగి జ్ఞాన యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవ దేవ ఇది ఇప్పటి వరకు భజగోవిందంలో ఇరవై శ్లోకాలు మనం దాటేసినా రేపు సమాప్తంగా పోతూ ఉండినా కొత్తగా ప్రవేశపెడుతూ ఉన్నాడు గృహస్థాశ్రములో ఉండి ఆశల మధ్య బ్రతుకుని అన్యాయం చేసుకునేవాళ్ళని చూచాం సాధువులుగా ఉండి తరించలేని వాళ్ళని చూచాం సాధువులుగా ఉండి తరించిన వాళ్ళని చూచాం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 కంధహ అంటే బొంత గోదడి అంటాము చూచారా అది దట్స్ కాబట్టి కప్పుకొని ఉంటాం ఈ గోదడి ఏదైతే బొంత అని మనం అనుకుంటున్నామో కంధహ సంస్కృతంలో కాబట్టి రథ్యా చర్పట విరచిత కంధ కాబట్టి దారిలు పొయ్యేటప్పుడు ఎక్కడైతే గుడ్డ పీలికలు కనపడుతూ ఉంటాయో అవన్నీ తీసుకునిట వాటిని ఒక వస్త్రంగా తయారు చేసుకుని బొంతగా తయారు చేసుకొని ఆ గోదలని కప్పుకొని ఉన్నాడు చూడండి ఎట్లా ఉండదు రథ్యాచర్పట విరచిత కందహ పుణ్యాపుణ్య వివర్జిత పంత కాబట్టి దారిలో దొరికేటువంటి గుడ్డ పీలికలతో తయారైనటువంటి బొంతను కప్పుకొని మరొకరు అనుసరించడానికి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 సరేనా కర్మయోగం అంటే నాహం కర్తా హరి కర్తా ఇది కూడా యోగం కాబట్టి నేను కాదు కర్తని ఏది నేను చేసినా కూడా నాకు ఈశ్వరస్య భృత్యవత్ అహం కరోమి కాబట్టి ఈశ్వరుని యొక్క మృత్యు మృత్యులాగా అంటే ఒక సేవకులాగా నేను ఈ కర్మ చేసుకుంటూ పోతూ ఉన్నాను అన్నిటికీ ఈశ్వరుడే ప్రధానమైనటువంటి భావన యోగం కానీ వీటిల్లో ఇక్కడ యోగి అంటే ఏ యోగి కర్మయోగే లేకపోతే మనసును నిగ్రహించే యోగే లే మనసు నిగ్రహం అదంతా అయిపోయింది అదంతా ఆల్రెడీ గా ఇంక లేదది యోగి అంటే జ్ఞానీ భవతి యోగి జ్ఞానీ భవతి ఇక్కడ ఎందుకు చెప్తున్నాము పుణ్యాపుణ్య విపరచిత పందహ అది అడ మీరు మిగతా ఏ యోగిని తీసుకున్నా ఒక కర్మయోగి ఉన్నాడు ఒక భక్తులు ఉన్నాడు అనుకోండి కర్మలు చేస్తూ ఉన్నాడు కర్మఫలాలు వస్తూ ఉన్నాయి అతనికి పుణ్యాపుణ్యం యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి కానీ ఇక్కడ అందేందుకు అవకాశమే లేదు కారణమేంటో తెలుసా కర్తృత్వమే లేదు అతి పుణ్యాపుణ్యము యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి కానీ ఇక్కడ అందికి అవకాశమే లేదు కారణమేంటో తెలుసా కర్తృత్వమే లేదు అతి పాయింట్ కర్తృత్వమే లేదు కర్తృత్వం గనక ఉంటే అహం అకర్త నేను ఐఎమ్ నాన్ డూవర్ నేను కర్మలు చేయడం లేదు ఈ ప్రపంచంలో మరి ఎవరు చేస్తున్నారయ్యా నీ వల్ల కనీసం పట విరచిత కందహ కనీసం ఆ గుట్ట పీలికలన్న ఇచ్చుకొని ఒక గోదడి తయారు చేశావు గదా ఇది కర్మే కదా ఇంద్రియా ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయణ్ వినే కాబట్టి ఇంద్రియాలు వాటి పనిలో అవి చేసుకుంటూ పోతున్నాయి దేహం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది మనసు తన పనిని తాను చేసుకుంటూ పోతుంది నేను చూస్తూ ఉన్న నైవ కించిత్ కరోమీతి యుక్తోమన్యేత తత్వవీధు ఇది తత్వవీదు యొక్క మానసిక భావన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ నేను ఇవన్నీ చూస్తూ ఉన్నా ఇవన్నీ చూస్తూ ఉన్నా మీలో నడిచేటువంటి కర్మల్ని చూస్తూ ఉన్నానో ఈ దేహంలో నడిచేటువంటి కర్మల్ని కూడాను నేను చూస్తూ ఉన్నా ఎందుకని దేహం కన్నా నేను వేరుగా ఉన్నాను గనక క్లియర్ కాబట్టి పుణ్య అపుణ్య వివర్జిత పంత భవతి అక్కడ యోగి అంటే జ్ఞానయోగి ఆత్మవిదుడు ఆప్త కాముడు పూర్ణ బ్రహ్మస్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు యోగి అందువల్ల యోగి యోగ నియోజిత చిత్త నియోజిత చిత్తోజితం నియమితం చిత్తం యోగి జ్ఞాన యోగి భవతి అదే కాబట్టి యోగంచేత మనసుని నిగ్రహించేసినటువంటి వాడు నియమించినటువంటి వాడు యోగేనా నియోజితం నియమితం చిత్తం ఎస్యా ఎవరి యొక్క చిత్తం అయితే ఇంతకు ముందే యోగములో నిగ్రహిపబడి ఉందో అటువంటి యోగి అంటే ఇప్పుడు యోగం చేయాల్సిన అవసరం లేదు అదెంత అయిపోయింది శుద్ధి అయిపోయింది చిత్తస్య శుద్ధే శుద్ధయే కర్మ అదంత అయిపోయింది ఇప్పుడు తానే జ్ఞానిగా ఉన్నాడు ఇప్పుడు మహా జ్ఞాని యోగి యోగని నియోజిత చిత్తహ యోగి రమతే ఈ ప్రపంచంలో రమిస్తూ ఉన్నాడు ఎలా తెలుసా బాల ఉన్మత్తవ దేవ బాలవత్ ఉన్మత్తవత్ ఏవ అది పిల్లవాణిలాగా పిచ్చివాణిలాగా తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలోని కాబట్టి దారిన రథ్యాచరపట విరచిత కందహ దారిలో కనిపించినటువంటి గుడ్డ పేలికలతో తయారైనటువంటి ఒక బొంతను కప్పుకొని పుణ్యాపుణ్య వివర్జిత పందహ పుణ్య అపుణ్య వివర్జిత పందహ అంటే కర్తృత్వమే లేకుండా ఉంటుంది అంటే ప్లీజ్ నేను సుఖపడ్డానికి ఏదో కావాలి అనే భావన మనకుంది తప్పులేదు ఎందుకని అసౌకర్యంగా ఉండడం ఎప్పుడైనా బాధాకరమే మనిషికి పెయిన్ఫోల్ సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండం ఇప్పుడు కూర్చోవాలంటే కూడా ఈ మాత్రం ఎందుకు ఆ స్లాబ్లన్నీ పరవడం అంటే శుభ్రంగా కూర్చోగలరని అంతే సౌకర్యం సౌకర్యం ఆ మాత్రం ఉండాలి కాబట్టి సౌకర్యాలు కోరుకోవడం తప్పు లేదు కూడా తప్పు కాబట్టి సౌకర్యాలు లేకుండా ఉండడం అసౌకర్యం బాధాకరం గనక సౌకర్యాలు గనక వస్తే దానివల్ల ఏం జరుగుతుంది సౌకర్యాలు లేకపోతే బాధ సౌకర్యాలు వస్తే బాధ లేకుండా పోతుంది బాధ లేకుండా పోతుంది ఆ బాధ లేకుండా పోవడమే గనక సుఖమని మనం అభిప్రాయపడితే మళ్ళీ కొంతకాలానికి ఆలోచన చేయాల్సి వస్తుంది సుఖం అంటే ఏంటి అని అది మళ్ళీ కొత్తగా ఆలోచన చేయాల్సి వస్తుంది సుఖం ఏమిటని కాబట్టి బాధలు లేకుండా పోవడం వేరు సుఖం కలగడం వేరు నిద్రపోతే కూడా బాధలు లేవు మేలుకుంటానే బాధలు స్టార్ట్ అయిపోతా ఉంది కోమలో బాధలు లేవు మేలుకుంటానే స్టార్ట్ అయిపోతా మళ్ళీ స్మృతి రాగానే కాబట్టి సుఖము అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఒకసారి మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సుఖము అనేటువంటిది మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటిది కాదు సౌకర్యాలు కావాలంటే ఉంటాయి లేకుంటే లేకుండా పోతాయి ఆ సౌకర్యాలు కూడా దేశకాల పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటాయి అవి మన మనసుల్లో ఉండేటువంటి విలువల్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు చదువుకునేటప్పుడు పదే పదే వినేవాళ్ళం చదువుకోవడం ఏంటి అది అయిన తర్వాత కూడా కనీసం డెబ్బై రెండు డెబ్బై వరకు ఒక మాట వింటూ ఉండేవాళ్ళం ఏదన్నా విమర్శించేటప్పుడు పెద్దవాళ్ళని విమర్శించేవాళ్ళు గవర్నమెంట్ని అది ఇది వాళ్ళకేం తెలుసండి ఫ్యాన్ల కింద కూర్చునేవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకేం తెలుసండి వాళ్ళు తయారు చేస్తారు ప్లాన్స్ అన్ని ఫ్యాన్ల కూర్చొని తయారు చేస్తారు అంటే ఆ రోజుల్లో ఫ్యాన్ ఉండేటువంటి వాడు చాలా రిచ్ పర్సన్ అని అర్థం ఈస్ రిచ్ మ్యాన్ ఏది ఫ్యాన్ ఉంటే ఇప్పుడు ఫ్యాన్ అనేది ఏంటి గుడిసెల్లో టీవీలు కనపడుతుండయి దారిలో పోతా ఉంటాయి అర్థమవుతా ఉంది లోకసని నియంత్రించేటువంటి స్పీకర్ యొక్క హెలికాప్టర్ కూలిపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాడు చేపలు పట్టినవాడు ఎట్లా ఇచ్చాడు సెల్ ఫోన్ లో మాట్లాడు పోలీస్ స్టేషన్కి చేపలు పడుతూ చేపల పడుతూ ఒక చేతిలో వల ఇంకో చేతిలో హలో ఇక్కడ ఏదో కూలిపోయిందండి అన్నాడు పోలీస్ స్టేషన్కి అది ఇప్పుడు ఏమంటాం కాబట్టి ఆ రోజుల్లో ఒక ఫ్యాన్ ఉండాలి లేకపోతే ఒక ఫోన్ ఉండాలంటే ఆయన చాలా పెద్దది ఆ తర్వాత కొంతకాలం వచ్చింది ఇటీవల వరకు ఇంకో పదం నడుస్తూ ఉంది ఆడకేమండి ఏసీలో కూర్చుంటారని ఇప్పుడు మామూలు అయిపోయింది ఇట్స్ అ నెససిటీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక కారు ఉన్నదనుకోండి కారు పూర్వం చాలాగా ఇది నేను అసలు యజ్ఞాలు చేసేటప్పుడు అసలు కారు అసలు కారు విషయం మర్చిపోయాడు రిక్షాకే భయపడిపోయాడిని ఏమంటే రిక్షా పెడతారా ఎందుకంటే ఆహా రిక్షాలో వచ్చి చేస్తాడా యజ్ఞం అంటారు ఉన్నాయట పరిస్థితులు అందుకని స్టూడెంట్ లాగా చేతిలో భగవద్గీత పట్టుకుని నడిచిపోయి చెప్పినటువంటి రోజులు ఉన్నాయి ద్రోణాచలంలో నేను యజ్ఞానికి పోతా ఉంటే మూడు కిలోమీటర్లు చేతిలో బుక్ పట్టుకుని నడిచిపోయి చెప్పా మార్నింగ్ ఏవెనింగ్ అట్లా నడిచేయి ఒక రోజుల్లో ఇప్పుడు ఎవరన్నా అనుకుంటారా ఏది ఒక ఆటోని గురించి కానీ లేకపోతే ఒక రిక్షాని గురించి కానీ ఎవరన్నా మాట్లాడతాడే ఇప్పుడు కారు ప్రతి ఒక్కరికి ఉండదు కారు ఇంకా మనం అమెరికా అడ్వాన్స్ కాలేదు కానీ అమెరికాలో అయితే స్కాబెంజర్స్ అంతా కారులో నుంచిపోతుంటారు కారులో వచ్చేది స్కాబెంజర్స్ వచ్చేది శుభ్రం చేసేసేది కారులో ఎక్కిపోతూ ఉంటారు ఏం చేస్తాం చెప్పండి అవసరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అదే మన హైదరాబాద్లో కారు అందరికీ ఉంటాయనుకోండి ఈ రోజుల్లో కార్లు అందరికీ ఉంటాయి ఈ రోజుల్లో ఏదో చిన్న కారు పెద్ద కారో ఏదో ఒకటి ఉంది కానీ ఏసీ అనేది నెసెసిటీ అయి కూర్చుంది హైదరాబాద్లో కారు లేకున్నా లేదు కానీ కారు ఉంటే మాత్రం ఏసీ ఉండాలనుకుంటున్నారు ఎందుకనేది తెలుసా పొల్యూషన్ అట్లా ఉంది కానీ ఇట్స్ అ నెసెసిటీ ఒకప్పుడు విలాసం ఇప్పుడు విలాసం కాదది వినోదం కాదది అది అవసరం కాబట్టి అవసరాలు తీరడం దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కానీ ఎన్ని అవసరాలు తీరినా దుఃఖంతో మనుషులు బాధపడుతూ ఉంటే ఏ అవసరం తీరకుండా ఉండేటువంటి ఆనందంగా ఉండడం ఏమిటనేది కావాలి ఇప్పుడు అది ఇప్పుడు మనకన్నీ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తితో చూస్తే మనం అందరం బెటర్ కదా తన బొంత గప్పుకొని ఉన్నాడంటే అది కూడా దారిలో రత్సాచర్పట విరచిత కంధహ దారిలో దొరికినటువంటి గుడ్డ పిలికలతో తయారైనటువంటి గోదడి గప్పుకొని ఉండేటువంటి వాడు నేను చూసినట్టుగా కరతల భిక్ష పాత్ర కూడా లేదు ఎవరు పెట్టదలుచుకున్నా ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా పాత్ర తయారైపోతుంది రెండు చేతులు కలిపితే తినేసిన తర్వాత మళ్ళీ పాత్ర అయిపోద్ది కడిగేస్తే ఈ విధంగా ఉండేటువంటి వాడు ఎట్లా ఉండాడు రమతే బాలోన్మత్తవ దేవ ఆహ ఎస్ ఎ బ్రహ్మని రమతే చిత్తం అది ఎందుకని ఎప్పుడు ఆనందంగా కనపడుతూ ఉన్నాడట అన్నీ ఉండి ఆవేదనలో మగ్గుతూ ఉండేటువంటి జనం ఒకవైపు కనపడుతూ ఉంటే ఏమి లేకపోయినా ఆనందంగా ఉండేవాడు మరొక వైపు కనపడుతూ ఉండాడు ఎందుకో తెలుసా ఆనందం అనేది వస్తువుల మీద ఆధారపడి లేదు సౌకర్యాలు అవి నాకు అవసరం అనుకున్నప్పుడు అసౌకర్యంగా ఉంది నాకు సౌకర్యాలు కావాలని అనుకున్నప్పుడు సౌకర్యాలు అవిగా ఉపయోగపడతాయేమో గానీ సుఖాలు మాత్రం లేవు సుఖాలు మాత్రం లేవు సౌకర్యాలు వేరు సుఖాలు వేరు కనుక ఇవి సుఖాలని చెప్పడానికి అవకాశం లేదు ఇవే కనుక సుఖాలు అయితే ఏ సౌకర్యాలు అయితే ఈరోజు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయో అవి ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలిగి ఉండాలి అట్లా జరగడం కూడా లేదు కాబట్టి ఏదో రావడం వల్ల మనం సుఖపడలేము ఈ ప్రపంచంలో ఏదో పోవడం వల్ల సుఖపడలేము ప్లీజ్ దీంట్లో ముఖ్యమైనది సుఖమనేది మన మీదనే ఆధారపడి ఉంది సుఖమనేది కేవలం ఆంతరంగిక విషయం ఒకవేళ సౌకర్యాల వల్ల సుఖం కలిగిన అనుభవించేది సౌకర్యాల్లో కాదు ఆంతర్యంలో సుఖము కేవలం నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభూతి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది నీకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉన్నావు ఏది వచ్చి కలిసినా నీ ఆనందం భగ్నం కాదు నువ్వు దుఃఖంతో ఉన్నావనుకోండి ఎవరొచ్చి కలిసినా దుఃఖమే కొందరుంటారు ఇట్లా నిరాశావాదులు వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటే మహాయాతనగా ఉంటది శాడిస్ట్ లాగా ఉంటారు ఇంట్లో అందరు కలిసి వాడి పెళ్లి అన్నా చేస్తే బాగుపడతాదంటే అంతకుముందు వాడేడుస్తా ఉంటాడు ఆ తర్వాత ఇద్దరు ఏడుస్తారు అది అక్కడ ఎందుకంటే ఎప్పుడైతే వాడే దుఃఖంలో ఉన్నాడో ఏదొచ్చి కలిసినా వాడి దుఃఖాన్ని పెంచేదే గాని తగ్గించేది కాదు అందువల్ల ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ ఆ విశంతిర్వే స శాంతి ఆపునోతి నా కామ కామి ఎవడు ఈ ప్రపంచంలో శాంతిని పొందుతాడో తెలుసా ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతే సమస్తమైన అనేకమైనటువంటి నదులు నదులొచ్చి కలుస్తూ ఉండిన సముద్రంలో దాని మట్టం పెరగడము లేదు తరగడము లేదు ఏది వచ్చి కలిసిన సముద్రం ఎప్పుడు ఒకే విధంగా గంభీరంగా ప్రసన్నంగా కనపడతా ఉంది ఇన్ని నది జలాలు వచ్చి కలుస్తూ ఉంటే అది పొంగింది లేదు అట్లాగని ఆ నదీ జలాలు ఏవైతే కలిశాయో కలిసిన తర్వాత అది పొంగినట్టు మనకు తెలియడం లేదు అలా ఉంచి ఆ సాగర కూడాను వేసవ కాలంలో సూర్యరశ్మికి ఆవిరై మేఘంగా తయారైపోతూ ఉండినా ఈ జలాలన్నీ ఆవిరవుతూ ఉండినా కూడాను దాని మట్టం తగ్గినట్టుగా కూడా మనం ఇప్పటి చూడలేదు కాబట్టి తాను ఎప్పుడైతే పూర్ణంగా ఉందో అది ఆ పూర్యమాణం అచరం ప్రతిష్టం చలనమే లేదు తన యొక్క పూర్ణత్వంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు చలనమే లేదు నదులు వచ్చి కలిసిన ఉంది అందులో ఆవిరైపోయినా కూడా అట్లాగే ఉంది తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహా శాంతి మాపునోతి నదులన్నీ సముద్రంలో నదుల సముద్రం యొక్క పూర్ణత్వం ఎట్లాగైతే ఉందో అట్లాగే సమస్తమైనటువంటి కోరికలు ఎవరిలో అయితే ప్రవేశించినా ఏ మార్పు లేకుండా ఉండాడో వాడొక్కడే ఈ ప్రపంచంలో శాంతిగా ఉండగలడేమో కాని నా కామ కామి కోరికలను కోరుకునేవాడు ఈ ప్రపంచంలో శాంతిగా ఉండలేడు ఎందుకని కోరిక తీరినా దుఃఖమే కోరిక తీరకపోయినా దుఃఖమే కాబట్టి ఇది కేవలం తన మీద ఆధారపడి ఉంది తాను ఆత్మ అని తెలుసుకున్నటువంటి వాడు ఏది నేను పోవడం లేదు ఏది ఉండినా గుర్తించేటువంటి నేను ఎప్పుడు ఉన్నాను ఇవి ఒక కాలంలో ఉండిపోతాయేమో కానీ నేను ఎప్పుడూ ఉంటాను ఇది కనుక తనకంటూ ఏది అవసరం లేదు కనుక పుణ్యకార్యాలు లేవు పాపకార్యాలు లేవు పుణ్యాపుణ్య వివర్జిత పందహ చే చక్కగా జ్ఞాని మహాజ్ఞాని రమతే బాలోన్మత్తవదేవ ఇది ఎందుకంటే బాలవత్ ఉన్మత్తవత్ ఏవ రమతే శాస్త్రంలో జ్ఞానిని ఇటువంటి జ్ఞానిల్ని ాల ఉన్మత్త పిశాచవత్ అని కూడా అంటారు మూడో పదం కూడా ఉంది దయ్యంలాగాని పిశాచంలాగాని బాల ఉన్మత్త పిశాచవత్ జ్ఞాని వర్తంతే ఈ ప్రపంచంలో ఎట్లండి ఇది బాలుడు చూడు తమ పిల్లవాని వలె పిచ్చివాని వలే ఉన్నాడు పిల్లవాడిలాగా ఉండడం ఏంటి నంబర్ వన్ పిల్లవాడిలాగా ఉండాడు అంటే పిల్లవాడు అజ్ఞానంతో ఉండాడు జ్ఞాని కూడా అజ్ఞానంతో ఉండాడు అని అజ్ఞానంతో కనుక ఉన్నాడా కర్మలు గదులుతాయి కర్మలు గదిలాయా కర్తృత్వం వస్తుంది కర్తృత్వం వచ్చిందా పాపపుణ్యాలు ఉంటాయి పాపపుణ్యాలు ఉన్నాయా దుఃఖం ఉంటుంది ఇంకా ఆయనేమి జ్ఞాని కాబట్టి పిల్లవాడు అజ్ఞాన దశలో ఉన్నాడు కానీ ఇక్కడ జ్ఞానిని పిల్లవాడితో పోల్చడం అంటే అదిగా అది అర్థం ఉంది లక్షణం అర్థం చేసుకోవాలి ఏమిటో తెలుసా ఉపలక్షణం అది పిల్లవాడిలో కొన్ని కొన్ని లక్షణాలు ఉండయి అట్లా కనపడతా ఉండడు అది తమాష పిల్లల్లో దీర్ఘ ద్వేషాలు ఉండవు ఉంటాయి కాఠిన్యాలు ఉండవు ఇద్దరు పిల్లలు కలిసి పేచీలు పడతారు మళ్ళీ వాళ్ళిద్దరు భుజాల మీద చేతులేసుకొని పోతారు వాళ్ళు దీర్ఘద్వేషాలు లేవు కాఠిన్యాలు లేవు రాగద్వేషాలు అస్సలేవు వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు ఏ పనిలో కూడాను లాభ నష్టాల బేరీజ్ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ నాకు లాభం కావాలి అని పిల్లవాడు వ్యాపారం చేయడం లేదు వాడు ఆడుకుంటూ ఉంటాడే కానీ నాకు లాభం కావాలని లేదు కానీ మనం అట్లా కాదు ఏది చేసినా ఏమో వస్తుంది అని అడుగుతుంది ఏమొస్తుంది ఇది చేస్తే ఏమొస్తుంది అది వింటే ఏమొస్తుంది అది చదివితే ఏమస్తుంది అక్కడికి పోతే ఏమొస్తుంది ప్రతిక్షణం నాకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనలో కదలతా ఉంది పిల్లవాడిలోకి వదలడం లేదు కాబట్టి ఆ పిల్లవాడిలో రాగద్వేషాలు ఎట్లాగైతే లేవో జ్ఞానిలో లేవు పిల్లవాడిలో కాఠిన్యాలు లేవు జ్ఞానిలో లేవు పిల్లవాడు అమాయకంగా కనపడతా ఉన్నాడు ఎందుకని వాడికి ఆలోచనలు ఆశలేవి లేవు గనక ఇక్కడ కూడా ఆశలు లేకుండా ఉండాడు లాభ నష్టాల మీద దృష్టి లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు లాభం నాకు ఇది కావాలి అనేది లేదు గనక బాలవత్ రమతే చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాడు ఇంకోటి ఏంది స్వామీజీ ఉన్మత్తవత్ ఇది ఒకటి పిచ్చివాళ్ళలాగా అని అంటే కొన్ని కొన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు జ్ఞాని యొక్క స్థితిని చెప్పడము కష్టమే అర్థం చేసుకోవడము కష్టమే అది కేవలం అనుభవైక వైద్యం కేవలం మనోస్థాయిలో మనం ఉన్నాం ఆ మనసును నడిపించేటువంటి ఆత్మ ఏదో ఆ చైతన్యాత్మ తానైనటువంటి జ్ఞాని యొక్క పరిస్థితిని మాటల్లో చెప్పడము కష్టమే చెప్పినా అర్థం చేసుకోవడము కష్టమే కనుక ఏదైతే మనకు అర్థం కాకుండా ఉందో అగ్రాహ్యంగా ఉందో తెలిసిన దాని నుంచే తెలియని దాన్ని అర్థం చేసుకోవాలి కనుక తెలిసింది పిచ్చివాడు ఇప్పుడు జ్ఞానితో పోల్చడానికి మనకు ఎవరు కనపడుతున్నారంటే పిచ్చివాడు కనపడుతున్నాడు ఎందుకని పిచ్చివాడు కనపడుతున్నాడు పిచ్చివాడు కూడా చాలా పనులు చేస్తుంటాడు ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు వాడికి అర్థం అవునో అది వేరే విషయం నిమిత్తం కనపడదు అది అందుకని మనం ఎక్కడైతే మనకు అర్థం కాకుండా పోతుందో అక్కడ పిచ్చివాడో అంటాం అసలు నన్ను అది అది వేరే సబ్జెక్ట్ అనుకోండి మళ్ళీ అసలు పిచ్చి లేనోడే లేదు ఈ ప్రపంచాలు అందరు పిచ్చివాళ్లే ఇంక్లూడింగ్ ద స్పీకర్ చెప్పాలనే పిచ్చి ఎక్కడైతే చూడండి ఎలా ఏ మార్గంలో వెళ్లాలనో ఆ మార్గంలో అట్లా తప్పితే పిచ్చి అర్థం చేయవలసిన ఆలోచన చక్కగా చేయకపోతే పిచ్చి అని అర్థం కాకపోతే చిన్న చిన్న పిచ్చిలవి పెద్దగా కనిపించవు ఇదే ఎక్కువైపోయింది అనుకోండి వాడిని పిచ్చివాడు అంటాం అంతగా నీకే లేదు పిచ్చి అంటే కొద్దిగా పర్వెటెడ్గా ఉన్నదంతా పిచ్చే ఈ ప్రపంచాల్లో కాబట్టి వాడు పిచ్చివాడు అన్నాం అనుకోండి దేన్ని బట్టి చెప్తావు నువ్వు నీకేం తెలుసు పిచ్చివాడని ఎట్లా చెప్పగలవు నేను క్వశ్చన్ చేస్తారనుకోండి ఎట్లా చెప్తావా పిచ్చివాడని ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు మనకు అనుభవం ఉండాలి అవునా నా తెలియక అనుభవం లేని విషయాన్ని ఎట్లా చెప్తావు నీ అనుభవంలో ఉన్నదాన్ని నువ్వు చెప్పాలి కానీ అనుభవం లేనిదాన్ని ఎట్లా చెప్తావు ఇప్పుడు పిచ్చివాడు అని అన్నావు తమరికి పట్టిందే పట్టలేదు పట్టలేనప్పుడు వాడు పిచ్చివాడని నువ్వు ఎట్లా చెప్తావువేళ పట్టింది అనుకోండి ఎవరికైతే పిచ్చి పట్టిందో వాడు చెప్పాలి ఏమండి దానికి సంబంధించిన అనుభవం నాకుంది ఇప్పుడు క్రికెట్ని గురించి మాట్లాడాలనుకోండి క్రికెట్ అంటే ఏంటో తెలిసిన వాడు మాట్లాడాలి కానీ టీవీ చూసేవాడు మాట్లాడితే లాభం లేదు ఈ రోజు టీవీ చూసేవాడికి క్రికెట్ తెలియదు చూస్తారంటే అది ఒక అలవాటైపోయింది అచ్చి కాబట్టి దాన్ని ఎవరికైతే బాగా తెలుసో వాడు చెప్పాలి కనుక పిచ్చిని గురించి నిర్వచించాలి అంటే అయ్యా పిచ్చి అంటే ఏంటి ఎవడు నిర్వచించాలి పిచ్చిని గురించి బాగా తెలిసిన వాడు నిర్వచించాలి అంటే వాడికి పట్టి ఉండాలి వాడికి పట్టింది అనుకోండి ఇంకా వాడి పిచ్చిలో వాడు ఉంటాడు కానీ నిర్వచించే ప్రశ్న లేదు అది పిచ్చి అంటే పిచ్చి ఒక విచిత్రం అందువల్ల ఎందుకు ఆచార్యుల వారు ఇక్కడ పిచ్చి వారితోనే పోల్చాడంటే పిచ్చి పట్టలేదనుకోండి పిచ్చి అంటే అర్థం కాదు పిచ్చి పట్టిందనుకోండి పిచ్చిగా పడి ఉంటాడే కానీ చెప్పలేడు ఇప్పుడు పిచ్చిని గురించి మాట్లాడేవాడు ఎవడు పిచ్చి పట్టినవాడా పిచ్చి పట్టినవాడా పిచ్చి పట్టని అనుభవం లేదు మాట్లాడితే ఉపయోగం లేదు పిచ్చి పట్టిన అనుభవం అయితే ఉంది కానీ చెప్పలేడు ఇప్పుడు ఇంకెవరు చెప్పే చెప్పండి ఏంటి అసలు పిచ్చి అంటే పిచ్చి లేని పది మంది పిచ్చిని గురించి పిచ్చిగా మాట్లాడమే పిచ్చి ఇది డెఫినేషన్ దీని నిర్వచం ఇది నిర్వచనం అనమాట అర్థమవుతుందే కాని తమాష ఏంటంటే పిచ్చివాడు ఉన్నట్టుండి ఆనందంగా అరిచాడు అనుకోండి ఆహా అన్నాడు అనుకోండి ఏదో ఉంది మనకు అర్థం కానీ ఇప్పుడు మీరు నవ్వారంటే నేను జోకి వేశాను మీరు నవ్వారని చెప్పొచ్చు పిచ్చివాడు నవ్వితే ఏం చెప్పగలం కారణం ఉందే ఏంటి కారణం ఒకరు నవితే కారణం ఉంది ఒకరు ఆనందంగా ఉంటే కారణం ఉంది పిచ్చివాడు ఆనందానికి కారణం ఏమిటి అది అందువల్ల నిర్నిమిత్తానంద ఆయన పేరేంటి నిర్నిమిత్తానంద మనకు నిమిత్తం ఉంది మన ఆనందానికి ఆయనకి నిమిత్తం లేదు ఎందుకు నవ్వుతాడా అసలు మనకే అర్థం కాదు ఎందుకు నవ్వుతాడ తెలుసా వాడికే తెలియాలి కానీ జ్ఞాని అంటే పిచ్చివాడు మరొక దాని మీద ఆధారపడి ఆనందంగా లేడు అట్లాగే జ్ఞాని కూడాను ఇంకొక దాని మీద ఆధారపడి ఆనందంగా లేడు కేవలం అది తన యొక్క ఆత్మానందం ఆత్మానందం అనుభవైక వేద్యం కనుక రమతే బాలోన్మత్తవ దేవ అది కనుక రథ్యా చర్పట విరచిత కందహ పుణ్యాపుణ్య వివర్జిత పందహ యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవ దేవ అది ఆ అంటే బొంత కప్పుకొని తిరగని అవసరం లేదు కానీ నిన్న చూసినట్టుగా సురమందిరతరం మూల నివాస శయ్య భూతలం అజినం వాసర్వపరిగ్రహ భోగ త్యాగ కస్య సుఖం నకరవతి విరాగ కాబట్టి దివ్యమైనటువంటి ఆనందమైనటువంటి స్థితి మనకు కలగాలి ఈ ప్రపంచంలో ఆనందంగా మనం ఉండాలి సుఖంగా మనకు ఉండాలి ఇది ఎలా వస్తుంది ఏది అనిత్యమో దాన్ని విచారం చేసి నెట్టేయాలి ఏది నిత్యమో దాన్ని పట్టుకోవాలి కాబట్టి పట్టుకోవడం వదలడం అనేటువంటిది మనసుకేం కొత్త కాదు మనసుకి రెండు తెలుసు ప్రతి క్షణం ఏదో ఒకటి పట్టుకుంటూనే ఉంది మరొక దాన్ని వదులుతూనే ఉంది కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే దేన్ని పట్టుకోవాలన్న దాన్ని వదిలిపెడతాది దేన్ని వదిలిపెట్టాలని దాన్ని పట్టుకుంటుంది కాబట్టి పరమేశ్వరుడు ప్రపంచం రెండే ఉండేది అస్థి భాతి ప్రియం పరమాత్మ నామరూపాలతో ప్రపంచం ఈ ప్రపంచాన్ని పట్టుకొని ఉంటుంది మనసు దీంతోనే సుఖపడతావని అభిప్రాయపడుతూ ఉంటుంది ప్రపంచం మారేది గనక మారే ప్రపంచం ఇచ్చేటువంటి సుఖం కూడా నీకు మారేదిగానే ఉంటది నువ్వు నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అభిప్రాయపడుతున్నావు గనక నిత్యానందాన్ని నీకు ప్రసాదించేటువంటి వస్తువు ఏదైనా అది నిత్యమై ఉండాలి అది అస్థి ప్రియం అది పరబ్రహ్మమే గాని మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు గనక మనసుకు పట్టుకోవడం తెలుసు విడవడం తెలుసు కాకపోతే దేన్ని పట్టుకోవాలనో దాన్ని విడిచిపెడతా ఉంది భగవంతుణ్ణి దేన్ని విడిచిపెట్టాల దాన్ని బట్టుకుంటోంది ప్రపంచాన్ని ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఇంత అస్తవ్యస్తమైన ధోరణలో మనసు పడిపోయింది కనుక అత విచారర్తవ్య ఇప్పుడు విచారం చేయడం కన్నా మరొక మార్గం లేనే లేదు నెక్స్ట్ కస్త్వం కోహం కతం కోహం కామేజననీ కోమే తా కస్వంకం జనని కుత ఆయా కమే జననీ కుమే తాత ఇది పరిభయ సర్వస్సారరిభయ ఆ పరిభావయర్వమసీ పరిభావయ విశ్వం త్యక్ స్వప్న విచారమ్ విశ్వం త్యక్ స్వప్న విచారమ్ భజ గోవిందో భజ గోవి గోవిందం భూడమతే భజ గోవిందో భోవింద కం విచారణ అర్తవ్య కస్వం ఖా అయ నువ్వు అవుతుంది మిమ్మల్ని గురించి మాట్లాడే అనుకోండి ఎవరు నీవు నీవు త్వం అదే నా దగ్గరకు వచ్చింది అనుకోండి అహం నేను అదే మీరు త్వం అని అన్నారనుకోండి నేను అహం అని అంటాను కస్త్వం స్వామిజీ కస్త్వం నువ్వెవరు అంటే నేను అహమని స్టార్ట్ చేయాలి కాబట్టి ఏదైతే త్వం అని మీ విషయంలో ఉందో అదే అహమని నా విషయంలో తెలుస్తోంది నీవు ఏదైతే నీలో నువ్వుగా తెలుస్తుందో అదే నాలో నేనుగా తెలుస్తుంది కస్వం నీవెవరు కోహం అహం కహ హు ఎ నేనెవరు కోహం చూడండి ఆలోచన సరే నువ్వెవరు నేనెవరు ఎందుకంటే మన ఇద్దరి మధ్య సంబంధాలున్నాయి ఈ సంబంధాలు ఎప్పుడీ నువ్వు పుట్టిన తర్వాత నేను పుట్టిన తర్వాత ఆ పుట్టగానే కూడా వెళ్ళేం కలవలేదు కొంతకాలం అయిన తర్వాత ఎక్కడో ట్యాంక్ బండి మీద ఓకే సరే కుత ఆత ఈ సంబంధాలు పెట్టుకునే నేను ఎక్కడి నుండి వచ్చాను ఇది విచారం గస్త్వం త్వం కహ నువ్వెవరు కోహం అహం కహ నేనెవరు కుత ఆయాత ఎక్కడి నుండి వచ్చాను అసలు కా జనని మే జనని కా మా అమ్మ ఎవరు కోహ మే మే తాతహ కా మా ఇది ఏం भाव परीत भावय चक्कर भाव आलोचन सर्व अंत निस्सारमें अर्थम तरह विश्व त्यक्वा स्वप्न विचार विविध प्रत्येय गम्य विश्व अनेक रूपाल तो यह कनबड़ता विश्व दी स्वन विचार्यक्त కాబట్టి కళ ఏ విధంగా అయితే ఉందో అలాంటిదిగానే కనపడుతూ ఉంది కనుక స్వప్నంలాగా దీన్ని విచారణ చేసి మనసులో నుంచి వదిలిపెట్టు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వదిలిపెట్టడం ఒక్కటే ప్రధానంగా తెలుస్తుంది ఎందుకని వదిలిపెట్టకపోయినా ఒకరోజు వదిలిపోతుంది గనక ఈ లోపల వదిలిపెట్టకుండా పట్టుకుంటే కరుస్తూ కుడుతూ ఉంటుంది గనక అది అందువల్ల మనసులో నుంచి దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది క స్వం ఏం చెప్తాం చెప్పండి అంటే ఇవన్నీ మీకు తెలుసు మిమ్మల్ని ఎవరిని వదిలినా చాలాసేపు మాట్లాడతారు దీని మీద అంత వినేసి ఉండాలనుకోండి కానీ భజకు దానికి సంబంధించి కష్టం థం కహ అని మనం అన్నాం ఏం చెప్తాం ఆయన నువ్వెవరయ్యా అంటే ఆన్సరే లేదు ఏదో పేరు చెప్తాడు నా పేరు ఫలానండి నేను రాజా రావండి అంటాడు అసలు రాజా పుడితే కదా తర్వాత పేరు ఈ లోపల పేర్లు రావు రాజా వచ్చిన తర్వాతే పేర్లు వస్తాయి లేకపోతే రావు నీకు అసలు పుట్టగానే రాజారావు పుట్టాడని ఎవరన్నా అన్నారా పది రోజులు అయిన తర్వాత కదా పేరు పెట్టింది నామ నక్షత్రాలు చూసి కాబట్టి అది పేరే కదా నేను గుర్తు పెట్టుకోవడానికి నేను అడిగేది నువ్వెవరని కదా ఏం చెప్తావని ఇలా మొదలు పెట్టామనుకోండి నేను ఆయనకు కుమారుణ్ణి అండి ఆయన అనుకోండి అంటే నేను సాంఖ్యం రావడం లేదు మీకు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ కాదు ఇది ప్లీజ్ ఇదో కొత్త ఆయన కుమారుణ్ణి అని అన్నాం అది కూడా కరెక్ట్ కాదు ఎందుకని అంటే నేను నువ్వెవరని అడుగుతున్నాను గానీ కుమారుడు అని ఎప్పుడైతే నువ్వు కుమారుడే కాదు తండ్రివి కూడా కదా ఫలానా వ్యక్తికి నువ్వు కుమారుడు కాని ఈయనక నువ్వు తండ్రివి కదా మరొకరికి తాతవి మరొకరికి మనవడివి మరొకరికి మావవి ఒకరికి అల్లుడివి ఇదేంటి సార్ ఇది ఒకే వ్యక్తి ఏంటి ఎన్ని ఇంతకి నేను కుమారుడిని అన్నావు నువ్వు తండ్రివి కూడా నువ్వు భర్తవి కూడా ఏడిపించడానికి ఓకే కాబట్టి అనేకం కాబట్టి ఇంతగా నువ్వెవరు ఖో కహోహం అహం కహ కుత ఆయాత ఇది తమాషా కుత ఆయాతహ ఎక్కడి నుండి వచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇప్పుడు మనల్ని అడిగాను ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేనండి నేను హరిద్వారం నుంచి వచ్చాను మళ్ళీ అడిగామనుకోండి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చా బేగంపేట నుంచి వచ్చాను లేదా నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతూ ఉంటే నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చాను ఇక్కడి నుంచి వచ్చాననేది యదార్థం కానీ కాదు అందువల్ల చెప్తాను కా మే జనని మే జనని కా మా అమ్మ ఎవరు మా నాన్న ఎవరు అనే ఆలోచన అంటే అమ్మ అంటే ఎవరు నాకు జన్మనిచ్చింది అది ఇక్కడ కాబట్టి నేనెవరు కార్యం మా అమ్మ ఎవరు కారణం అది ఇక్కడ నా జన్మకి కారణమైంది నా తల్లిదండ్రులు అవునా నో నో ఆమె కూడా ఎఫెక్ట్ కాజ్ ఎట్లా అయింది నువ్వు కార్యం అనుకుంటూ ఉన్నావు గనక తల్లిదండ్రులకు కారణం కానీ వాళ్ళకు కారణం ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మ నాకు కారణం మా అమ్మకు మా అవ్వ కారణం ఎందుకని అక్కడి నుంచి వచ్చింది ఆమె అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఇంతకీ మా అమ్మ ఎవరు కార్యమా కారణమా నన్ను చూచినప్పుడు మా అమ్మ కారణం మా అవ్వను చూచినప్పుడు మా అమ్మ కార్యం ఒకటే కారణము కార్యం ఎట్లా అయ్యేది మరి మా అవ్వకి వాళ్ళ అమ్మ కాబట్టి ఎవరు ఇంతకీ కారణం కాబట్టి నా తల్లిదండ్రులే కారణం నేను పుట్టాను అని చెప్పడానికి అవకాశం కనపడడం లేదు ఎందుకని వాళ్లే కార్యంగా గెలుస్తూ ఉన్నారు కనుక కాబట్టి కా మే జనని మే జనని కా మే తాత కా కహ కాబట్టి నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు అని ఆలోచన చేస్తున్నావు ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం తెలుసా అయ్యా నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను అంటే దేహం అని అంటున్నావు నేను అడిగింది నిన్ను నువ్వు ఐడెంటిఫై అయ్యేది దేహంతో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని నేను అడుగుతున్నా సీ ద పాయింట్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి దేహం దే ఎక్కడి నుంచి వచ్చావు ఒక ఒక అందమైన ఆలోచన మీరు నా ముందు పెట్టారనుకోండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నాం అనుకోండి అప్పుడేం చెప్తారా మనసు నుంచి వచ్చిందని చెప్తారా లేకపోతే సికింద్రాబాద్ నుంచి వచ్చిందని చెప్తారా దేహాంతో నువ్వు ఐడెంటిఫై సికింద్రాబాద్ నుంచి వచ్చావు అంటున్నావు మనస్తో ఐడెంటిఫై ఈ ఆలోచన మనసులో నుంచి వచ్చిందని అంటున్నావు మనసులో ఎలా వచ్చిందని క్వశ్చన్ వేశాననుకోండి కదవుతుంది బండి అది విచారం అంటే అందువల్ల పరిభావ ఇది ఏవం పరిభావ ఏవం పరితహావయ చక్కగా విశ్లేషణ చేస్తే ఇవన్నీ పోయి భగవంతుడు పడిపోతాయి తమాషాది అందువల్ల కుత ఆయాత ఎక్కడ నుండి వచ్చావు అనే ప్రశ్న ఎక్కడైతే పడిందో ప్లీజ్ ఇప్పుడు ఒక నగ తీసుకొని ఎయ్ ఆభరణమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇది పాయింట్ అయ్యింది ఏ కుండ నువ్వెక్కడి నుంచి వచ్చావే చెప్పు ఒకవేళ అది మాట్లాడింది అనుకోండి ఇప్పుడు ఆ కుండని మనం ఖైరతాబాద్ నుంచి తీసుకొచ్చామనుకోండి కొనుక్కోని అది ఏమంటుంది అది నేను ఖైరతాబాద్ నుంచి వచ్చాను సార్ అందు కుండ ఏం చెప్తాదో తెలుసా మట్టి నుండి వచ్చానండి అది పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది అది కాబట్టి అది కారణం కాబట్టి ఒక కారణం ఉండి కొత్త ఆయాత ఈ ప్రపంచంలో అయితే నువ్వు ఉన్నావు కానీ ఎక్కడి నుండి వచ్చావు అనే ప్రశ్న పడ్డప్పుడు ఏది కారణమో దాని దగ్గరకు రావాలి కాబట్టి కారణం తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు కార్యమైపోతూ ఉన్నారు ఇలా నాకు ఉపాదాన కారణం నిమిత్త కారణం అభిన్న నిమిత్త కారణం ఎవరు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఎవరు అంటే ఇంతకుముందు మనం చూచాం భగవంతుడే మరి ఇదంతా ఏంటి సర్వం అసారం నిస్సారం కాబట్టి ఇవి కనిపిస్తూ ఉంటాయి కనుమరుగైపోతూ ఉంటాయి ఇప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండయని చెప్పడానికి అవకాశం లేదు కనుక ఉండి పోయ్యేవి కాకుండా ఉండి ఎప్పుడు ఉండేది ఏదో అది సత్యం గనక అది అస్థిభాతి ప్రియం గనక దాని నుండే నేను వచ్చాను కానీ ఇంకొక చోట నుంచి వచ్చేందుకు అవకాశం లేదు నది ఎట్లాగైతే సముద్రం నుండి సముద్రానికి పోతూ ఉందో నేను కూడా పరమేశ్వరు నుంచి ఆవిర్భవించాను ఎందుకని నేను చైతన్యమే గానీ దేహం కానీ కాదు దేహంలో మార్పులు వస్తున్నాయి దేహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా మనసులో మార్పులున్నాయి ఇలా మార్పులు చెందేటువంటి మనసును కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా కాబట్టి ఈ దేహము మనసు ఇంద్రియాలు ఇవన్నీ నడవడానికి ఆధారమైనటువంటి చైతన్యం నుండి వచ్చేది లేదు పోయేది లేదు ఉండే చైతన్యం అది అర్థం చేసుకుంటా మరి ఇదంతా ఏంటి ఇది స్వప్నం ఇది పరిభావ పరిత భావ చక్కగా ఆలోచన చేస్తే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని కనుక ఆలోచన ప్రారంభమైతే కుండ ఎట్లాగైతే మట్టి నుంచి వచ్చిందో ఆభరణం ఎట్లాగైతే బంగారు నుంచే వచ్చిందో ఒక వస్త్రం అనేటువంటిది ఎట్లాగైతే దూది నుంచే వస్తుందో అట్లాగే నేను కూడాను పరమేశ్వరుడి నుంచే వచ్చాను అనేది అర్థమైపోద్ది కాబట్టి పరమేశ్వరుడి వచ్చాను గనక పరమేశ్వరుడితో నాకు సంబంధం నిత్య సంబంధం ప్రపంచంతో నాకుండే సంబంధం అనిత్య సంబంధం ఒక అలకి అలతో కాదు సంబంధం అలకు సముద్రంతో సంబంధం ఎందుకని అల సముద్రం నుండి పుట్టింది ఎక్కడ ఉంది సముద్రంలోనే ఉంది ఎక్కడ విలీనం అవుతుంది సముద్రంలోనే విలీనం అవుతుంది సముద్రంలో ఏ వస్తువు ఉందో అలలో కూడా అదే ఉంది సముద్రంలో ఉండేది జలము అలలో ఉండేది కూడా జలము హెచ్ టువో పదార్థం ఒక్కటే కాబట్టి జీవో బ్రహ్మైవ నాపరహ కాబట్టి ఏ జీవుడైతే ఉన్నాడు చైతన్య స్వరూపుడు గనక అజ్ఞానంలో ఉండే నేను దేహం అనుకోవచ్చు ఈ దేహం నేను అనుకుంటున్నాను గనక దేహానికి సంబంధించిన వ్యక్తులంతా నా వాళ్ళని నేను అభిప్రాయపడ్డచ్చు అభిప్రాయపడుతూ ఉన్నాను గనక వాళ్ళ మీద ప్రేమలు పెంచుకోవచ్చు అవే శాశ్వతం నేను అభిప్రాయపడచ్చు అవి దగ్గర ఉంటే నేను ఆనందంగా ఉండొచ్చు అవి దూరం నేను దుఃఖపడచ్చు ఇవి సుఖదు అంటే జీవితాల్లో నిత్యమైనటువంటి వస్తువేదో సత్యమైనటువంటి వస్తువేదో అదే నేను అని తెలిసినప్పుడు ఇది పరిభావ సర్వం అసారం ఈ విశ్వం ఏదైతే మనకు కనపడుతుందో ఇక్కడెక్కడ సారం ఉన్నట్టుగా తెలియడం లేదు సారం ఎక్కడ ఉన్న తర్వాత చెప్తాడు సారం ఇది కాని కాదు ఇది ఇది కేవలం ఒక తొడుగు ఊరికే కనిపిస్తూ ఇది ఒక ఎండమావి ఎండమావి ఇప్పటి ఎవరి దప్పిక తీర్చలేదు కాబట్టి ఒక మృగతృష్ణ కనపడుతూ ఉందంటే ఒక మిరాజ్ ఆ మిరాజ్ ని మనం చూసినప్పుడు అది మృగతృష్ణ అది ఎండమావి ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నట్లుగా తెలుస్తాయి కానీ వేసవ కాలంలో పోయేటువంటి వాడు దాహంతో బాధపడుతూ పిపాసా పీడితులైనటువంటి వాడు అదిగో అక్కడ నీళ్లున్నాయి తవుతామని వెళ్ళాడనుకోండి శ్రమ మిగులుతుందంతే శ్రమ ఏవ ఎందుకని అది కనపడుతూ ఉందే గాని నీళ్లున్నట్టుగా నీళ్లు లేవు ఈ ప్రపంచం కూడాను నీ కనిపిస్తూ ఇది ఒక సుఖాలయంగా కనపడుతుంది కాదు ఇది దుఃఖాలయం అనిత్యం అసుఖం దుఃఖాలయం ఎందుకని మార్పు చెందుతూ ఉంటుంది కనుక నువ్వు ఆశించింది ఎప్పుడు ఉంటే నీకు సుఖం అలా ఉండేందుకు అవకాశం లేదు ఈ ప్రపంచంలో కనుక అనిత్యం అనేటువంటి ప్రపంచం ఇది పరిభావ కత్వం కోహం కొత కామే జనని కోమే తాట ఇది పరిత భావయా సర్వం అఖిలం ఇదం జగత్ సర్వం అసారం సారహీనంగా కనపడుతోంది కాబట్టి ఇంకా ఈ విచారం చేసే మార్గంలో స్వప్న విచారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం స్వప్న విచారం విశ్వం త్యక్త్వ కాబట్టి స్వప్నం ఏమిటో ఒకసారి ఆలోచన చేస్తే మన కలగంటూ ఉన్నాం కదా మన కలలో ఒక ప్రపంచాన్ని చూస్తున్నాం నిద్రపోయిన తర్వాత ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి పెద్ద తేడా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కనిపించడం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అది కనిపించడం లేదు కాబట్టి మేలుకున్న తర్వాత స్వప్నం ఎట్లాగైతే అనిత్యంగా ఉందో జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం కూడాను అనిత్యంగానే తెలిసొస్తుంది ఇది మార్పు చెందేదే గనక అస్థిభాతి ప్రేయం కాదు గనక ప్లీజ్ స్వప్న విచారం ఎట్లా స్వప్న విచారం చేయాలి ఊరికే మనం చూస్తే అంటే భజగోవిందం వారు చెబుతున్నా లోతు వెళ్ళకుండా స్వప్నం నువ్వు అబద్దము అసత్యం అని చెప్పడానికి ఏ కారణాలు అయితే చెబుతావో ఆ కారణాలన్నీ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా స్వప్నానికి ఆది ఉంది అవునా పడుకునేటప్పుడు లేదు కదా స్వప్నం పడుకునేటప్పుడు ఆకలితో పడుకునేవాడు స్వప్నంలో మంచి విందు ఆరగిస్తూ ఉండే ఇంకేం చేస్తాం అక్కడ స్టార్ట్ అవుతూ ఉంది వడలు గారలు బూరెలు అన్నీ అక్కడ వస్తున్నాయి పడుకునేటప్పుడు ఏమీ లేదు ఓకే ఇక్కడ హాయిగా భోంచేసి పడుకుంటాడు చూడండి వాడు బెచ్చమెత్తతూ ఉంటాడు బాబో అని అక్కడ అర్థమవుతుంది ఇంకా స్టార్ట్ కాలేదు పడుకునేటప్పటికీ కళ స్టార్ట్ కాలేదు కనుక దానికి ఆది ఉంది ఆది ఉంది కనుక దానికి అంత్యం ఉంది దీనికి కూడా ఆది ఉంది జగత్తుకి దేని కూడా అంత్యం ఉంది ఒకటి రెండవది ఆదిలో లేదది దానికి ఆది గాని కానీ ఆదిలో అది లేదు అంటే నేను పడుకునేటప్పుడు స్వప్నం లేదు అంత్యములో లేదు మేలుకున్న తర్వాత లేదు ఆద్యంతముల ఏదైతే లేదో అది మధ్యలో ఉన్నా కూడా లేనిదే కాబట్టి ఆదిలో ఉన్నది ఎవరు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ సృష్టి ప్రాక్ ఈ సృష్టికి ముందు ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే ఆయన నుండి జగత్ వచ్చింది ఎవనిచ్చే జనించు జగము ఆయన నుండి వచ్చింది ప్రపంచం కనుక ఆదిలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు గానీ రెండవది లేదు దీంట్లో మీకు సందేహం ఉండదు నేను ఇదంతా మనం డిస్కస్ చేశాము చాందో చెప్పినప్పుడు కనుక సదేవ సౌమ్య ఇద్రా ఆసీత్ ఇదం ఇదం జగత్ అగ్రి ప్రాక్ బిఫోర్ దీనికి ముందు సృష్టి అాక్ సదేవ ఆసీత్ సత్పదార్థమైనటువంటి పరమేశ్వరుడే ఉన్నాడు ఆయన నుంచి వచ్చింది జగత్తు అంటే ఏమిటి ఇది వచ్చిందంటే అంతకుముందు లేకుండా ఉండి వచ్చింది గనక ఇది లేకుండా ఉన్నప్పుడు ఎవరున్నారు పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు జగత్తు వచ్చింది కాబట్టి పరమేశ్వరుడు ఉన్నప్పుడు జగత్ లేదు ఆదిలో లేదు అందువల్ల ప్రళయం తర్వాత ఉండబోదు కాబట్టి ఆదిలో లేదు అంత్యంలో లేదు మధ్యలో ఉంది మధ్యలో ఉంటే లేనట్లే కాబట్టి కల కూడా ఆదిలో లేదు అంత్యంలో లేదు మధ్యలో ఉంది లేనట్లే అట్లాగే కలకి ఆది ఉంది ఆదిలో కల లేదు కానీ కళకు ఆది ఉంది కాబట్టి అంత్యం ఉంది జగత్తుకు ఆది ఉంది అందుకని అంత్యం ఉంది సింపుల్ రీజన్ సింపుల్ లాజిక్ చాలు సరిపోయింది వరకు కాబట్టి దీనిని బట్టి చూస్తే ఏ కల ఏ స్వప్నం అయితే మనకు తెలుస్తూ ఉందో దాన్ని మిథ్య నా మీద ఆధారపడి ఉంది అని తెలుసుకుంటూ ఉన్నామో ఇది కూడాను అంతే ఇది కూడా మిథ్య మాయామయం ఇదం అకిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం మననే చూచాం కనుక విశ్వం త్యక్వ స్వప్న విచారం ఇది విచారం ఈ విధమైనటువంటి విచారం కనుక మనం కొనసాగించినట్లయితే తద్వారా ఏదైతే సత్యమో దాని దగ్గరికి వెళ్తాం ఏది సత్యం ఒకటే ఎక్కడుంది ఓ ఎక్కడో ఉంటే సత్యం కాదు ఎందుకని అంతటా ఉండాలి అర్థమవుతుంది నెక్స్ట్ ఆ యి మయి చాన్యత్రై కిష్ణు వ్యర్థం కీ మ ि मयि चेको विष्णु कयि मयि चाण्योविष्णु व्यर्थ वयि मयि चेको विष्णु कयि मयि चाण्योविष्ु వ్యర్థం కుసి మయ్య సహిష్ణు భవత్ర పి చిరాత్ విష్ణుతో వాచస్ చిరాద్ది విష్ణు ం భజ గోవిదం భజ గోవిందోవి జ మూడమతే గోవ్యా సంప్రాప్తే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నీ రక్షుకృంకరణీ నహి నీ రక్షుకృంకరణి భజ గోవింద భోవిదో గోవిదో భజ మూడమతే గోవిదో భజ మూడమతే నీలో మయి నాలో చా మరియు చూ అన్ని చోట్ల అందరిలో కూడా అందరిలో నీలో నాలో అందరిలో త్వయి మయి చా అన్యత్ర ఏకో విష్ణు వ్యాపనశిల విష్ణు ఏకహ విష్ణు వర్తీ మయి చ అన్యత్ర విష్ణు వ్యర్థం కుప్ప మయ్యస విష్ణు సహిష్ణు తమ విష్ణు సహిష్ణు అసహిష్ణు మయి అసహిష్ణు మయి అసహిష్ణు ఇదొక తమాషా సన్నివేశం ఇది గురువు చెప్తా ఉంటాడు ఎక్కడో పురుగు తొలుస్తుంది ఎవరికి ఎవరికి సరే ఓకే ఓకే ఎందుకంటే గురువుకు తొలిస్తాయనే గురువు ఆ తొలిచేది ఏదన్నా ఉంటే శిష్యుల వైభవం అన్నమాట ఇదొక తమాషా శ్లోకం ఇది బాగా అర్థం చేసుకోలేదు లేకపోతే అసలు మనకు కనెక్షన్ ఏ కుదరదు ఏంది దిట్లుంది ఈ శ్లోకం అనిపిస్తుంది త్వయీ అయ్యా నీలో మయి నాలో చా అన్యత్ర అందరిలో కూడాను ఏకో విష్ణు ఉండేటువంటి విష్ణు నారాయణుడు ఒక్కడే వ్యర్థం వృధాగా కుప్పేసి కోప్పడుతూ ఉండవు మీద మయి నాలో నా మీద అనవసరంగా నా మీద కోపడుతున్నావు నావు కారణం ఏంటి అసహిష్ణు సహనం లేకపోవడం వల్ల అది దాని అర్థం అసహిష్ణుహు అది సహిష్ణుహు కాదు మయి అసహిష్ణుహు మయి అసహిష్ణుహు సంధి కాబట్టి అయ్యా నీకు సహనం లేకపోవడం వల్ల నువ్వు నా మీద అనవసరం కోపడుతున్నావు చూడు ఒకవేళ ఆ విష్ణుత్వాన్ని కావాలని అనుకునేటట్లయితే త్వం విష్ణుత్వం అచిరాత్ వాంచ్రమం అయ్యా థం నీవు విష్ణుత్వం ఆ అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు నారాయణుడు ఎవడైతే ఉన్నాడో ఆ నారాయణుడు నువ్వే కావాలని వంచసి ను గనక కోరుకునేటట్లయితే ఎది కోరుకునేటట్లయితే ఎప్పుడు తొందరగా కావాలి నేను భగవంతుడు నాకు తొందరగా కావాలి నారాయణుడు కావాలి నేను నారాయణుని అయిపోవాలి అని అనుకునేటట్లయితే ఒక్క పంచే తొందరగా కావాలనుకుంటే ఏమిటని సమచిత్త భవ అది సర్వత్రమచి సర్వత్ర అదేడా సర్వత్రత్వం త్వం సర్వత్రీవు సర్వత్ర అన్ని చోట్ల కూడాను సమచిత్త భవ పండితో భవ పో పండిత సమదర్శనహ ఇది కాబట్టి సమస్తంలో విష్ణువుని చూడాలి విష్ణువుని పొందాలి అనుకుంటే దానికి ఒకటే మార్గం భగవంతుణ్ణి పొందాలంటే మార్గం ఏమిటో తెలుసా ఎంత అద్భుతమైన స్టేట్మెంటో అంతటా భగవంతుని చూడటమే ఇంకేమీ లేదు ఎందుకని ఉన్నది భగవంతుడే రెండో వస్తువు లేదు అయితే ఇది ఏంటంటే కోపం గీపం ఇదంతా ఏంటి అసలు అని అతి పరిచయాత్ అవజ్ఞ ఇది న్యాయాత్ కుపితం శిష్యం ప్రతి ప్రతి కోప కోపశాంత్యం ఉపదిశతి ఇత్య అతి పరిచయాత్ అవజ్ఞ ఇది న్యాయాత్ ఒక న్యాయం ఒకటి ఉంది అనేకమైన న్యాయాలు మీకు చెప్పున్నాను కదా నేను వాటిలో ఇదొక న్యాయం అతి పరిచయాత్ అవజ్ఞ ఇతి న్యాయాత్ ఫిమిలియారిటీ బ్రేట్స్ కంటెంప్లేషన్ అతి పరిచయాత్ అవజ్ఞ కాబట్టి ఎక్కువ పరిచయం వస్తా చూడండి ఆ తర్వాత తోక ఊరికే ఆడద్దు అసలు అంతకు ముందు ఎక్కడుంటారో తెలియదు అస్సలు ఇప్పుడు ఏ గురువుకైనా ఇది ఒక దరిద్రం ఇట్స్ ఎ ప్రాబ్లం దూరంగా పెట్టామనుకోండి వణకతా ఉంటారు కనపడితే సారిని దగ్గరకు తీసుకొచ్చండి వాడిని వణికిస్తారు గురువు ఇది ఇది ఇది ఇట్ ఇస్ అ కామన్ రూల్ ఎక్కడైనా సరే ఇది ఆది శంకరాచార్యులు వారి టైంలో గనక లేకపోయి ఉంటే ఈ శ్లోకం రాదు అర్థమవుతుంది ఇప్పుడు ఇది అనమాట విషయ పరిజ్ఞానం సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి శిష్యుడు ఉన్నాడు అని అంటే చాలు గురువుకి అర్థమవుతుంది అత్తి పరిచయాత్ దాన్ని ఇది మనకు భాగ్యం ఇది అని అనుకునేవాళ్ళు ఉంటారు నాలుగు సార్లు గనక పేరు పెట్టి పిలిస్తే చాలు ఐదోసారి ఏంటి నన్ను చూసి పిలవలేదే ఇదో పనే మళ్ళీ కొందరు ఇది వస్తే మాట్లాడలేదా ఎంత మందితో మా ఎన్ని లక్షల మందితో ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా అయ్యా నువ్వు బాగుండవు అనుకోండి అప్పుడు మళ్ళీ సుఖపడ్డు నా భార్యని అడగలేదు ఆమె బాగుందే పిల్లల్ని అడగలేదు వాళ్ళు బాగుండారు మీ నాన్న బాగుండడారే మా అమ్మ అడగలేదు మీ అమ్మ బాగుందే ఒరే మా అత్తమ్మా వాళ్ళు బాగుండరా గొడ్డు ఎవరు ఎవరెవరెవరే మీ ఇంట్లో గొడ్లు గేదెలు కుక్కలు పిల్లులు కోళ్ళు అన్ని అడగడానికి మేము సన్యాసం పుచ్చుకుంది చెప్పండి ఏం కర్మ ఇది ఇది ఒకటి అతి పరిచయాత్ అవజ్ఞాయిత న్యాయాత్ కాబట్టి ఎక్కువ పరిచయం వల్ల పోక బాగా పెరిగిపోద్ది కాదు ఈ న్యాయం ఇదొక న్యాయం పరిచయం ఎక్కువ అయిపోయే కొద్దీ మజ్జిగ పలసబడిపోతుంట కుపితం శిష్యం ప్రతి ప్రతి కోప కోపశ అంత్యం ఉపదిశతి అది ఆడ అంటే వాడు కోపడుతున్నాడు గురువు చెప్తా ఉంటాయి చూడా ఏం చెప్తున్నాడు గురువు ఇట్స్ ఎ స్టేట్మెంట్ అయ్యా త్వయీ మయీ అన్యత్ర ఏకో విష్ణుహో నాయనా సర్వం నారాయణం ఇది ఇది సర్వం విష్ణుమయం జగత్ నాయన అంతటా ఉండేది సర్వం బ్రహ్మమయం సర్వం కలివిదం బ్రహ్మ నేహనానాస్తికించనా వాడి విని విని శృతి మందిరంలే ఎందుకంటే వాడికి అనుభవానికి రాదు వస్తే వాడికి ఆనందంగా ఉంటది బొంత కప్పుకున్నా కూడా ఆనందం ఎందుకంటే ఆ మహానుభావుడు చింపిరి గుడ్డలు వేసుకొని అవన్నీ కట్టుకొని బొంత కట్టుకుంటే ఉందంటే ఇదిగో ఈ మహానుభావుడికి రకాలైన పూలతో అందమైన మాల తయారు చేసి వేస్తే ఆయన మెడలో ఎంత శోభాయమానంగా ఉందో అంత శోభాయుమానంగా ఆ బొంత ప్రకాశిస్తా రంగు రంగురంగుల గుడ్డలతో కాబట్టి వినీలమైనటువంటి ఆకాశంలో ఒక్కసారి గనక హరివిల్లు వస్తే ఇంద్రధనస్సు వస్తే ఆకాశం ఎంత శోభాయమానంగా ఉంటుందో ఆ రంగురంగుల గుడ్డ ఆయన మీద అట్లా శోభాయమానంగా మనకు కనపడతా ఉంది కడకళలాడితే కనపడతా ఉంది ఇది అర్థమైతే అర్థం కాలేదు అనుకోండి ఏంటండి ఈ శాశ్వత సర్వం ఎత్తికి జగత్ ఆమె జగత్ అంతా ఉండేదంతా భగవంతుడు అంటాడు ఈ కుక్క ఎంత అర్థం కాదు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎందు అర్థం ఇది ఒకటి మళ్ళీ ఈ కమ్యూనిస్టులు అర్థం కాదు ఆ దేశం అర్థం కాదు ఇది ఏం చేస్తేస్తాం ఎందుకంటే అది ఇంకా పట్టగా మనసుకు పట్టక ఇది అందువల్ల ఒక్కొక్కసారి పదే పదే ఎక్కడైనా రిపిటేషన్ వస్తే అందుకని గురువులకి బాగా విషయం తెలిసిన గురువులు ఏం చేస్తారంటే రెపిటేషన్ ఉండదు వాళ్ళ దగ్గర చెప్పింది చెప్పకుండా చెప్తా ఉంటారు ఎందుకని మైనేవాడిని ఎంతసేపు వస్తాడు వాళ్ళ దగ్గరేమో కావలసినంత అది అది అది తరిగే ధనం కాదు అక్షయ ధనం అది కొన్ని సంవత్సరాలు చెప్పినా కూడా ఉంటుంది అది మన సనాతన ధర్మంలో కావలసిన మెటీరియల్ ఉంది చెప్పా ఉంటారు వాళ్ళు చెప్పింది చెప్పకుండా ఉంటారు వీళ్ళు వాళ్ళకేమో మననం పెరుగుతుంది వీళ్ళకేమో విన్నామనేది పెరుగుతుంది అందుకని అందువల్ల చెప్పింది ఎక్కడన్నా చెప్పాడు అనుకోండి వీడు కోప్ప ఏంది వ్యర్థం గొప్పేసి మై మయీ నా ఎందు అసహిష్ణువు నువ్వు సహనం నా మీద కోప్పడతాడు పూజించవలసిన వాళ్ళనే కోప్పడేది ఎక్కడికి పోవాలని నేను జ్ఞానం నీకు ఇవ్వడానికి నేనేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటాడావా ఎవడి కోసం చేస్తావు ఉద్యోగం అని అడగడానికి అందరినీ వచ్చినటువంటి వాళ్ళం నీ మీద ప్రేమతో నీకు బోధించడం అది అందువల్ల అది ఒక రుణం గురువు యొక్క రుణం వాళ్ళు చెప్పకపోతే మనం ఏం చేయలేం ఆచార్యుల వారు కనుక భాష్యం రాయకపోయి ఉంటే గీత భగవద్గీతకి శంకర భాష్యం లేకుండా పోయి ఉంటే ఎట్లా పోయి ఉండేదో దేశం ఎందుకని అప్పటికే చిత్ర విచిత్రమైన వ్యాఖ్యానాలు తయారైపోయినాయి పనికి మాలిన వ్యాఖ్యానాలంతా భగవద్గీత మీద అందుకే రాశారు ప్రత్యేకించి గీతా భాష్యాన్ని ఆయన రాసినా కూడా ఇప్పటికే అర్థం కాక మళ్ళీ పిచ్చి భాష్యాలు వస్తానే ఉన్నాయి ఇంకా కాబట్టి ఈ విధంగా ఉండేటప్పుడు ఆ మహాత్ములు దారి చూపెడితే మనకు తెలుస్తుంది కాని లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు అది కేవలం వాళ్ళ యొక్క ప్రేమ మన డిమాండ్ కాదది ప్లీజ్ వాళ్ళ దయ మన మీద కాబట్టి అటువంటి వాళ్ళని కాని సంస్కారహీనులు అనేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా బాధ పెడతారు అందువల్ల అసహిష్ణుహం నీకు సహనం లేకపోవడం వల్ల మై నా విషయంలో కోపడుతూ ఉండవు నువ్వు చూడు నేను ఏదైతే చెబుతున్నానో అది యదార్థం ఏంటది అన్యత్ర ఏకో విష్ణువు త్వయ అంటే శిష్యుడు త్వయి అంటే ఏంటంటే త్వయి శిష్య శరీరే అడె ఇన్ త్వయీ లో అని అర్థం అది చాలా ఇంపార్టెంట్ అది ఎన్ ఎన్ యు శిష్య శరీరే మయి గురు శరీరే చా అన్యత్ర దేవదత్త శరీరే అన్యత్ర సర్వత్ర ఎవరెవరైతే ఉండారో అది దేవదత్త అంటే అందరు దేవదత్త అనే శబ్దం ఎందుకు వాడతామో తెలుసు ఎవరి పేరు చెప్పాలని అందరు పేరు కలిసి దేవదత్త అంటే సరిపోతుంది కాబట్టి దేవదత్త శరీరే ఏకో విష్ణు భవతి వర్తతే ఎలాగు ఏకో విష్ణు వ్యాపన శిల కహ వ్యాపనశీల వ్యాపనశీలక విష్ణు అంతరాత్మ రూపేణ అనువర్తతే అంతరాత్మ రూపేణ అందువల్ల త్వయ్యి నీలో నాలో అందరిలో లో ఇంపార్టెంట్ అలీ నీలో ఇన్ యు నీలో ఉన్నాడు ఎట్లా మనలో ఏది ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో ఆ అంతరాత్మ రూపంలో విష్ణుహ వ్యాపన శీలక అనువర్తతే చక్కగా ఆయన ప్రకాశిస్తూ ఉండాడు చూడండి నీ లో అన్నప్పుడు లో అనగానే సారమని అర్థం ఏమండి ఆ కుండలో ఏముందండి వెన్న ఉంది కుండగా ఇంపార్టెంట్ వెన్న ఇంపార్టెంట్ సరేనా వస్తు లోపల ఉండేది మీ పర్సన్లో ఎంతుందో చూడండి ఏమి లేదనుకోండి పర్సెందుకు చెప్పండి అందువల్ల అయ్యాన్ని మని పర్సలో ఎంత ఇది ఎంత ఉందండి అల్లు కాబట్టి నీలు అనేటప్పుడు ఏదైతే సారముగా ఉందో నాలో నీలో ఏదైతే సారభూతమై ఉందో త్వయి మయి చా అన్యత్రా ఏ కో విష్ణు ఉండేటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఎందుకని పరమేశ్వరుడి నుంచి ఈ జగత్తు ఆవిర్భవించింది గనక ఈ జగత్తు బ్రహ్మా భిన్నం బ్రహ్మ అభిన్నం బ్రహ్మతన్నా వేరేటువంటిది కాదు మట్టి నుంచి వచ్చినటువంటి కుండలో ఉన్నదంతా మట్టి పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఈ జగత్తులో ఉన్నదంతా పరమేశ్వరుడే గాని రెండవది అయ్యేందుకు అవకాశం లేదు గనక అందుకని ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం ఈశావాస్యమిదగం సర్వం ఈ సమస్తమైన ప్రపంచం భగవంతుడి చేత నడపబడి ఉంది అలాంటప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఎక్కడున్నావు నీ జీవితం నడవడానికి నీ దేహం కదలడానికి ఏది ఆధారమో అది పరమేశ్వర చైతన్యం పరమేశ్వర చైతన్యం ఉండడం వల్ల ఈ దేహం కదులుతూ ఉంది అది లేకపోతే ఇది శవంగా మారిపోద్ది మరుక్షణం పిడికిడు బుడిదిగా మారిపోతుంది శ్మశానంలో కాబట్టి అది విష్ణుహం కాబట్టి ఒక్కచోట ఉండేందుకు అవకాశం లేదు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సమస్తంలో ఉన్నాడు సర్వత్రా వర్తతే అనువర్తతే అనువర్తతే అది నీకు కావాలనుకుంటావా ఎస్ ఎస్ అదే కావాలి స్వామిజీ పరమేశ్వరుడు కావాలి ఎప్పుడు కావాలి అచిరాత్ తొందరగా కావాలి తప్పు లేదు ఎందుకని అదే మనకు జన్మ హక్కు దాన్ని వాంఛించకపోవడం తప్పులేదు కాబట్టి త్వం నీవు విష్ణుత్వం ఆ పరమేశ్వర తత్వాన్ని గనక అచిరాత్ తొందరగా కావాలి అని వాంచసి ఎది పోరేటట్లయితే నువ్వు ఒక్క పని చేయాలి ఏమిటో తెలుసా భవ సమచిత్త సర్వత్ర సర్వత్ర సమచిత్త భవ అన్ని చోట్ల నీ మనసు ఒకే విధంగా ఉండాలి అతి తమాష ఎందుకో తెలుసా ఇప్పుడు కుండలన్నీ పెట్టారనుకోండి ఒక్కొక్క కుండను చూసుకొని వస్తూ ఉంటే మన మనసు సమచిత్తం అది ఎందుకో తెలుసా ఈ కుండలో మట్టి ఆ కుండలో ఏముంది మట్టే ఆ కుండ మట్టే ఈ కుండ మట్టే బంగారాభరణాలు వరుసగా పెట్టామనుకోండి ఉంగరాలు తీసుకొచ్చి ఒక రెండు ఉంగరాలు ఇట్లా పెట్టామనుకోండి ఏ ఉంగరాన్ని చూచినా మనకు కనిపించేది బంగారి ఉంగరాలు షేప్ వేరుగా ఉండొచ్చు ఒకటి సన్నగా ఉండొచ్చు ఒకటి మరి ఇలా ఉండొచ్చు అది వంకులు వంకులు తిరిగి ఉండొచ్చు వంకర టింకరగా ఉండొచ్చు ఏమి టింకర అది బంగారు అనేది మాత్రం బంగారుగా తెలిసిన బుద్ధికి తెలుసు బంగారు బుద్ధికి అది బంగారు తెలుసు కాబట్టి తయ్యి మై చ ఏకో విష్ణుహం ఇలా చూచేటువంటి వాడు సమచిత్తం ఇది సమదర్శనం సమచిత్తం ఉందంటే సమదర్శనం జరుగుతుంది విషమ చిత్తం ఉంది అని అన్నప్పుడే విశ్వం గోచరిస్తా ఉంది వివిధ గమ్యం కనుక సమచిత్తం ఉందంటే సమదర్శనం జరిగిందని అర్థం సమదర్శనం జరిగిందంటే ఎవరో తెలుసా నువ్వు పండిత విద్యా వినయ సంపన్నీ బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చమదర్శిన అర్జున విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి श्लगीत आणुमु गति पंडिता ब्राह्मणु विद्यान संपन्न ब्राह्मण విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి ఆవు ఆవులోను హస్తిని ఏనుగలోను సుని కుక్కలోను చా స్వపాకే చా ఆ కుక్క మాంసం తినే చండాలులోను పండితాహ సమదర్శన బో ముంగుడు పడినటువంటి సత్యం పండితులనేవాడు వీడు కేవలం పుస్తకాలు వాడు కదు పండిత సమదర్శన కాబట్టి ఎవరండి పండితుడు బుద్ధి పండినవాడు పండా అంటేనే బుద్ధి కాబట్టి పండితుడు ఈ బుద్ధిలో ఈ సమదర్శనం కలిగిన వాడు ఇప్పుడు చూడండి ఉందో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే పర్వాలేదు విద్యా వినయ సంపన్నహ బ్రాహ్మణుడు అటువంటి వాటిలో చూడడం బాగుంది ఆవు చూడండి ఎందుకో తెలుసా గుణాలు మారుతూ ఉండినా పండితుడు ఒకటే దర్శిస్తాడు అది తమాషా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి ఆవు ఏదైతే ఉందో ఈ రెండు సత్వగుణం జ్ఞానం ఉంది వినయం కలిగి ఉన్నాడు కనుక సత్వగుణంతో ఉన్నాడు బ్రాహ్మణుడు ఆవు కూడా సత్వగుణ సంపన్నం సత్వ కాబట్టి ఆ సత్వం ఎక్కడైతే తెలుస్తూ సత్వగుణం అక్కడ పరమేశ్వరుడు దర్శిస్తాడు మరి రజోగుణానికి వచ్చినప్పుడు హస్తిని కాబట్టి ఏనుగు దగ్గరకు వచ్చేటప్పటికి అది రజగుణంతో ఉంటది మదం బట్టి అది ఏమైనా బట్టిని తనకు మాత్రం పరమేశ్వరుడే కనపడతా ఉన్నాడు ఆ విద్యా వినయ సంపన్నాలు కలిగిన బ్రాహ్మణుని యొక్క జ్ఞానానికి ఏ చైతన్యం ఆధారమో ఇది మదించిన ఏనుగు ఏదైతే ఉందో మదపటి ఏనుగు అది అలా ఘంకరించడానికి కూడాను ఆ చైతన్యమే కారణం ఇది లేకపోతే ఇది శవం అవుతుంది అక్కడ లేకపోతే అది శవం అవుతుంది ఆ ఆధారమైన దాంట్లో ఏం మార్పు లేదు కాబట్టి అది రజోగుణం రజోగుణం ఉండినా కూడాను పరమేశ్వరిని దర్శిస్తూ ఉండాడు ఇంకా మూడో తమో గుణం సునిచే చేయ స్వభా కేచ కాబట్టి సుని కాబట్టి కుక్క ఉంది అనుకోండి ఇప్పుడు ఆవు గడ్డిదిని పాలిస్తూ ఉంది కుక్క దరిద్రం ఇది ఏం తింటుంది దానికే తెలుసు అటువంటి అన్ని కూడా తింటుంది కుక్క అట్లాంటి కుక్కని తింటాడు వీడు స్వభా కేచ కానీ వాడు ఏం తింటున్నాడు ఇది ఇది తమో గుణం కుక్క చండాలుడు ఇద్దరు కూడా తమోగుణం అదే హస్తి రజోగుణం అదే బ్రాహ్మణుడు గోవు సత్వగుణం సత్వరజస్తమో గుణాలు వీటిల్లో భేదం కనపడుతూ ఉండిన ఈ గుణాలు మూడిటికి ఆధారంగా ఉండేవాడు నిశ్రై గుణ్య పది కో విధి కో నిషేధ ఉపనిషత్ నిశ్రై గుణ్య పది ఎవడైతే ఈ గుణాతీతులుగా ఉండాడో ఈ గుణాలకు అతీతమైనటువంటి వాడు ఉన్నాడో పుణ్యపుణ్య వివర్జిత పందహ చేతు జ్ఞాని భవతి అటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడికి కో విధి కో నిషేధహ అది తమాషా పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడంటే జ్ఞానిని ఏమనడానికి లేదు క్వశ్చన్ చేయడానికి లేదు మనం ఎందుకో తెలుసా విధి లేదు నిషేధము లేదు ఇది నువ్వు చేయాలి అని చెప్పడానికి లేదు జ్ఞానిని ఇది నువ్వు చేయకూడదు అనడానికి లేదు ఎందుకో తెలుసా అయ్యా జ్ఞాని ఉపన్యాసం చెప్పొచ్చా అన్నాడు అనుకోండి జ్ఞాని బోధ చేయొచ్చా శంకరాచార్యవరం మహాజ్ఞాని ఆయన బోధ చేయచ్చ ఎందుకు చేయకూడదు కమ చెప్పాలి ఎందుకు చేయకూడదు చెప్పర్ లేదు ఆన్సర్ లేదు అతను చేస్తే నీ అదృష్టం అతను చేయకపోతే మనకు అదృష్టం లేదు అంతేగాని తన స్థితిలో ఏ విధమైన మార్పు లేదు పండిత సమదర్శన కాబట్టి ఇవన్నీ మార్పులు చెందుతూ ఉండిన చూడు ఎక్కడ బ్రాహ్మణుడు ఎక్కడ స్వపాకేచ విద్యా వినయ సంపన్న జ్ఞానం కలిగినటువంటి వాడు కేవలం జన్మతో బ్రాహ్మణుడు కాదు విద్యతో కుక్క మాంసం చుడు ఎక్కడ ఆయనతో ప్రారంభమైంది వీడితో ఎండవుతుంది శ్లోకం కాబట్టి అంత ఉత్తముడైనా ఇంత నీచుడైనా ఉన్నతమైంది ఏదో నీచమైంది ఏదో అది మాత్రం తనను అంటడం లేదు ఎందుకు బ్రహ్మ పదార్థం ఒకటే కనపడతా ఉంది రెండవది కనిపించడమే లేదు దీనికి ఆధారమైంది అదిగానే తెలుస్తుంది ఆ స్థాయికి ఆయన ఎదిగాడు నిమ్నోన్నత లేదు కాబట్టి ఏనుగు చాలా పెద్ద జంతువు కుక్క చాలా చిన్న జంతువు కాబట్టి వాటి యొక్క పరిమాణం ఏంటో తనకు అవసరం లేదు సరేనా కాబట్టి ఏనుగు యొక్క స్థాయి ఎంత ఆవు ఎంత కుక్క ఎంత చూడండి కాబట్టి దేని హైట్ మాకు అవసరం లేదు దేని వెయిట్ మాకు అవసరం లేదు దేని గుణం మాకు అవసరం లేదు ఇవన్నీ ఇలా ఉండడానికి ఏది ఆధారంగా ఉందో అది అందరిలో ఒకే విధంగా ఉంది గనక తత్ పై మై అన్యత్ర ఏకో విష్ణుహో భవతి ఇది ఒక్క విష్ణువే కానీ మరొకటి కాదు సర్వం విష్ణుమయం జగత్ పండితహ సమదర్శనాహ మరి ముప్పై వేల అడుగుల ఎత్తున గనక ఫ్లైట్ పోతా ఉంటే మనం చూస్తాం కింద తివాసి భరిచినట్టు ఉంటుందా ఇంకా ఫార్టీ ఫిఫ్టీ హైట్ లో పోయినాడనుకోండి హైదరాబాద్ మీద పోతా ఉంటే సరేనా చిన్న తివాసి భరిచేసినట్టే ఉంటుంది కాబట్టి ఈ తివాసి మీద ఈ బొమ్మలు ఎట్లాగైతే కనపడతా ఉన్నాయో ఈ బెడ్ షీట్ మీద అట్లా కనపడతాది మనకు ఎందుకో తెలుసా తను మా హైట్ లో ఉండాడు గనక కింద ఉండేది ఏది ఎంత ఎత్తు తక్కువ ఈ నిమ్మును అన్న తాను తనకు కనిపించవు కాబట్టి నిస్త్రై గుణ్యోపధి గుణాతీతులైనటువంటి జ్ఞానికి ఇవేవి కనిపించేందుకు అవకాశమే లేదు ఎందుకని అంతా ఒకే విధంగా ఉంది కాబట్టి ఆయన ఎంత హైటు ఈయన ఎంత హైటు నువ్వు పెట్టుకుంటే గాని పాదాల దగ్గర మాత్రం అందరూ ఒకే హైట్ తల దగ్గరే వచ్చిన బాధంత ప్రాబ్లమ్స్ అన్ని తల నుండే స్టార్ట్ అవుతాయి సరేనా ఈయన మూడడుగులు ఆయన ఐదు అడుగులు ఇక్కడ కొలిస్తే సార్ పాదాల దగ్గరకు మాత్రం అందరూ ఒకటే ఎందుకని తెలుసా భూమి సమతలంగా ఉంది ఇప్పుడు ఆధారమైనటువంటి చోట ఏం మార్పు లేదు సరేనా తలలను చూసే వరకు హెచ్చు తగ్గులుంటాయి ఇక్కడ చూస్తే ఏమీ లేదు సరేనా కానుక సర్వం విష్ణుమయం జగత్ ఎందుకని న్యూనాధికారి లేవు ఇది నిజమైంది అది ఉత్కృష్టమైంది అని లేదు వ్యర్థం కుప్పేసి మై యసిష్ణుహ్ అబ్బాయి కాబట్టి నీకు అర్థం అవుతుందే అనవసరంగా నా మీద కోప్పవు నానా ఉండేది బ్రహ్మం ఒక్కటే ఇది నువ్వు తెలుసుకోవాలి కందువ గుహీనాధికముందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా కందువ గుహినాధికములిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతా ఒక్కటే ఇందులో జంతుకులమింత ఒక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మా అంతరాత్మా తంద పురే తందన తందో తన ఓ త్రహ్మో కటే పరా బ్రహ్మో కటే పరా ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే బ్రహ్మ ఒక్కటే తంద నాన్నాహి తంద నాన్న పురే తంద నాన్న బళ తంద నాన్న హో తంద నాన్న హో తంద నాన్న ఇది శంకరాచార్య స్వామి కనుక రాసి ఉంటే మనకేం ప్రాబ్లం లేదు ఇది రాసింది అనవాచారి ఇప్పుడు చెప్పండి ఆయన అద్వైతం విశిష్ట అద్వైతం ద్వైతం ఆయనకు అర్థమై రాశాడా అర్థం కాక రాశాడా ఇది చెప్పండి ఆయనకు అర్థం కాక రాశాడు అంటారా ఏమో ఇంక రాబోయే రోజులు అది కూడా అంటారేమో నేను అనుకోవడం లేదు ఒకవేళ ఆయన భక్తుడండి అదేనండి భక్తుడు ఈశ్వరానుగ్రహ దేవా పో వెంకటేశ్వర అనుగ్రహ దేవ అద్వైత వాసన పుంసాం అద్వైత వాసన అది ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆయన అద్వైతి కాదు అని నువ్వు అనుకున్నా అద్వైత వాసన ఆయన కలగడానికి కారణం వెంకటేశ్వరుని కృపబడి ఉంటది భక్తి చేసి ఉంటాడు అలౌకిక కర్మ కనుక దాని ఫలము దయ వచ్చి ఆ దయ మీద ఈశ్వర అనుగ్రహ దేవ అద్వైత వాసన అడు క్లియర్ గా కనపడతా ఉంది బ్రహ్మం ఒక్కటే పరా బ్రహ్మం ఒక్కటే పరా బ్రహ్మం ఒక్కటే పరా బ్రహ్మం పురే తంద నాన్న భో తంద నాన్న హో తంద ఓ తంద నాన్న ఇందులో జంతులం ఎంత ఒకటే అది అది అది వ్యాఖ్యానం సునిచైవ శుభాక్య పండితా సమదర్శనాహ కాబట్టి అది ఆవు ఇది ఏనుగు అది కుక్క నా అంతా ఎందుకని అందరిలో ఉండేటువంటి చైతన్యం ఒక్కటే చైతన్య వినాకించ నాస్తి రెండే వస్తువే లేదు ఇక్కడ కందువ గుహీనాధికము లిందులేవు కందువ గుహీనాధికము లిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకుల మింతా ఒక్కటే అందరికీ శ్రీహరే అంతరాత్మా అంతరాత్మా తంద నాన్నాహి తంద నాన్న పురే తంద నాన్న బంద నాన్న హో తంద నాన్న హో తంద నాన్న హో ఓ పర్వాలేదు చండాలుడు అంటున్నావు ఇదిగో విను నిండార రాజు నిద్రించు నిద్రయోనొక్కటే అండనే బంటు నిద్రాది నిండార రాజు నిద్రించు నిద్రయోనొక్కటే అండనే బంటు నిద్రాది మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే పండిత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే స్వపాకే చండిత సమదర్శన మిండ్రామ భూమి యొక్క చండాలు డుంటే పరి భూమి యొక్క తంద నాన్న పురే తంద నాన్న భనాన ఓ తందో సామాన్యులకు కూడా అద్వైతం పట్టాలని కాబట్టి ఉన్నది ఒక్కటే నిద్రపోయిన తర్వాత రాజుగారి నిద్ర బంటు నిద్ర అనే క్వశ్చన్ లేదు నిండార రాజు నిద్రించు నిద్రయ్యు అండనే బంటు నిద్ర దిను ఒకటే కాబట్టి ఆయన హంస తూలికా తలపం మీద పడుకొని పట్టు పరుగుల మీద పడుకొని ఆయన నిద్రపోతా ఉంటే నిద్ర వచ్చిన తరువాత రాజుగారికి కింద పడుకొని వీడు నిద్రపోతా ఉన్నాడు వీడికి చాప కూడా లేదు సరిగా నేల మీదనే పడుకుని వీడు నిద్రపోతున్నాడు ఈయన నిద్రపోయినాడు వాడు నిద్రపోయాడు ఇద్దరు నిద్రలో ఏమైనా తేడా ఉంది ఆ ఉంటే తప్ప చెప్పండి ఎక్కడ ఉంది సార్ ఎందుకంటే రాజు కొద్దిగా ఎక్కువ పెడతాడు గురక వీడు కష్టపడతాడు గనక వీడి కొద్ది ఉంటుంది గురక వీడు పెట్టినా రాజు పెట్టాడు ఓ అరకలో ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ మరి ఇద్దరిలో ఏమి తేడా లేదు ఎందుకంటే నిద్రపోయిన తర్వాత ఆయనకి ప్రపంచం లేదు ఈయనకి ప్రపంచం లేదు నిద్రలో రాజుగారికి సింహాసనం లేదు ఉందా నిద్రలో చెప్పండి వీడికి అక్షయ పాత్ర లేదు అక్కడ ఆయన పడుకున్నాడు ఇక్కడ పడుకున్నాడు ఒకటి కాబట్టి నిద్రలోకి వెళ్ళినప్పుడే ఇద్దరిలో తేడా లేనప్పుడు ఆ నిద్ర నుంచి జారి చైతన్యంలో పడితే తేడా ఎక్కడి నుంచి వస్తుంది నిద్రకు ఆధారమైనటువంటి చైతన్యంలో తేడా ఎక్కడి నుంచి వస్తుంది తొయి మయి అన్యత్ర ఏకో విష్ణుహం సర్వం విష్ణుమయం జగత్ ఇంకా రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఉండేది బ్రహ్మమే గనక రెండో వస్తువు కనుక ఉన్నదా బ్రహ్మం కన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే విష్ణువు కన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే ఆ విష్ణువు వేరు ఈ వస్తువు వేరు రెండు కండిషన్ అయిపోతాయి రెండు నశించిపోతాయి అటువంటి వాడు దేవుడు అయ్యేందుకు అవకాశమే లేదు ఇది కూడా అర్థం కాకుండా ఉపన్యాసాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో అంటే భగవంతుడు వేరు నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడుతూ ఉండాలంటే ఇంక చేయాలి వాళ్ళని దురదృష్టం ఎవరిది అట్లాంటి వాళ్ళది వినేవాళ్ళ దురదృష్టం అంతగానే ఇంకేం మన దురదృష్టం అది అట్లాంటి వాళ్ళు ఏ శాస్త్రజ్ఞానం లేనిటువంటి వాళ్ళంతా కూడా వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటాయి వింటున్నామే మనం అద్వైతాన్ని విమర్శిస్తూ ఉంటాయి ఇది మన దురదృష్టం కనీసం సాధనన్నా కొంతకాలం సాగితే ఈ సాధన యొక్క ఫలం దయ భగవంతుని యొక్క కృపబడితే ఓ సద్గురువు లభిస్తాడేమో అంతే తప్ప లేకపోతే ఈ అంత పరంపర న్యాయంలో కొట్టుకుని పోవడం తప్ప ఇంకొక మార్గం కనిపించాలి కనుక విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభేస్తిని సునిచైవ పండితా చండిత సమదర్శన కాబట్టి వీడెవడైతే కుపితం శిష్యం ప్రతి ప్రతి కోప కోపశాంత్యం ఉపదిశతి వీడి కోపాన్ని దగ్గించాలని నాయన నా మాట విను నువ్వు కోపం లేకుండా ఉండాలనుకుంటావా ఒక్కటి సర్వత్రమచిత్తవత్ర సర్వత్ర సమచిత్త భవ కాబట్టి సర్వత్ర పండితోభవ అంతే ఇంకే లేదు పండితోభవ పండిత సమదర్శన కాబట్టి అంతటా కూడా పరమేశ్వరుని దర్శించేటువంటి స్థితి కనుక మనకు తయారైతే ఎవరిలో ఏ లోపాలు అవి మనకు అవసరం లేదు ఎందు అవసరమా చెప్పండి అందుకని తర్వాత శ్లోకం రాబోతుంది టుమారో అటాచిడ్స్తి ప్రజా గోబ్రాహ్మణే శుభమస్ లోకా మస్థా సుఖినో కాళీ వర్షదు పర్జన్య పృథివీ సాని దేశోయోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శా